మ హరి గణానా గణపతి ఉపమశ్రవస్తేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత కామశ్రవ్వన్నోతిసాతీమణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మచార్యపర్య వందే గురుపరంపరా ఓం సహనావ సహనౌ భునత్తు సహవీంకరవహై ఏజస్వినీతమస్ మావిషావై ఓ శాంతి శాంతి శాంతి బ్రహ్మ పరాదాత్మన బ్రహ్మ వేదా క్షత్రంతం పరాదాత్మన క్షత్రం వేదా సో ఆత్మవిచారము చేయాలి అని అనుకున్నాము ద్రష్టవ్యో మంతవ్యో నిధుధ్యాసితవ్య ఆత్మవిచారాన్ని మొదలు పెడుతున్నాం తం బ్రహ్మ పరాదాత్ బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు అనర్థం బ్రహ్మ అంటే వేదం అనర్థం ఉంది పరబ్రహ్మ అనర్థం ఉంది ఈ బ్రాహ్మణుడు అనర్థం కూడా ఉంది అదే ఎందుకు తీసుకోవాలి అంటే పక్కనే ఉంది క్షత్రంతం పరాదాత్ అని క్షత్రియుడు క్షత్రం అంటే ఇంక ఇన్ని అర్థాలు లేవు క్షత్రియుడు అని ఒకే అర్థం కాబట్టి ఆ వరసని బట్టి మీకు బ్రహ్మ అనే పదానికి అర్థం స్పష్టమైపోతుంది సో బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు బ్రహ్మ అంటే అర్థం చెప్పి క్షత్రియుడు అర్థం చెప్తే ఆ వరస పొసగదు బ్రాహ్మణుడు క్షత్రియుడు కనపడు సరిగ్గా కనపడుతుంది దీని అభిప్రాయం ఏంటంటే ఏదో ఒక కులాన్నో వర్గాన్నో హైలైట్ చేస్తున్నారని అనుకోకూడదు ఎందుకంటే ఈ ఉపనిషత్తులవి మానవ లోకానికి మనవ మానవ సమాజంలోకి వచ్చిన కాలంలో మనం ఏ వర్గ వైషమ్యాలను కుల వైషమ్యాలను ఈనాడు చూస్తున్నామో అవి లేవు ఆ కాలంలో వచ్చింది ఏ కాలంలో అయితే బ్రాహ్మణ అంటే ఇంటలెక్చువల్ క్లాస్ విద్యావంతుల యొక్క సముదాయము క్షత్రియ అంటే రూలింగ్ క్లాస్ సో పాలకులు సముదాయం ఇప్పుడు జ్యుడిషియరీ ఉంది తర్వాత లెజిస్లేచర్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఉంటుంది మూడు ఉంటాయి జ్యుడిషియరీ అంటే ఈ జడ్జీలు వాళ్ళు లెజిస్లేచర్ అంటే ప్రజాప్రతినిధులు చట్టసభలు చట్టాలని తయారు చేస్తారు ఎగ్జిక్యూటివ్ అంటే సెక్రటేరియట్ ఈ చట్టాలని ఆ జడ్జెస్ చెప్పినటువంటి నిర్ణయాలని అమలు చేసేవాళ్ళు మూడు ఉన్నాయా లేదా సో దీంట్లో ఈ చట్టసభలని సెక్రటేరియట్ ని కలిపి క్షత్రియ అంటారు జ్యుడిషియరీని బ్రాహ్మణ అంటారు ఇప్పుడు వీళ్ళు ఓ చట్టం పాస్ చేసేస్తారు వీళ్ళు మన రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు ఉంటే ఆ సుప్రీంకోర్టుతో లేకపోతే హైకోర్టుతో అడ్డుపడకపోతే వీళ్ళు హండ్రెడ్ రిజర్వేషన్స్ పాస్ చేస్తారు తమిళనాడులో మధురైలో ఓ సమావేశమైంది ఒక పెద్ద రాజకీయ నాడు ఎలక్షన్ సమావేశం అప్పుడు ఎనభై పర్సెంట్ రిజర్వేషన్స్ బీసీలకు ఉండాలి అని జయలలిత ఒక కొత్త నినాదం మొదలుపెట్టిన రోజులు ఆయన జయలలిత పార్టీకి ఆపోజిట్ పార్టీ వారు ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు తమిళ జంతులకు ఆయనేమో ఎనభై ఎందుకని ఇంకా ఎక్కువ ఉండాలి ఎనభై ఏమిటి మేము తొంభై ఇస్తాము అన్నాడు అంటే అప్పుడు ఎవరో అన్నారు ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టీకి ఉండి ఉండని మేము కొంత ముస్లింస్కి కూడా ఇవ్వదలుచుకున్నాము ఇంకో పది ముస్లింస్కి కూడా ఇస్తాము అంటే అప్పటికి నూట పదికి అప్పుడు ఎవడో అన్నాడు వంద దాటకూడదు వంద దాటకూడదనేవాళ్ళు ఈ సుప్రీంకోర్టు మాకు ఇలాగే అడ్డుపడుతుంది వంద దాటకపోవడం ఏమిటి ఎందుకు దాటకూడదు దాటచ్చు సుప్రీంకోర్టును కూడా మేము అవసరమైతే శాసిస్తాం నూట పాతిక అవసరమైతే నూట యాభై కూడా మేము చేస్తాము అని చెప్పాడు చెప్పిన తర్వాత అప్పుడు ఈ వెనకాల సెక్రటరీ వచ్చి చెవిలో గుసగుసలాడితే ఆ సెక్రటరీ చూసి నీకు తిరిగి ఊర్కు అని చెప్పి స్కోప్ పడ్డా మన రాజకీయ నాయకులు దే ఆర్ కేపబుల్ ఆఫ్ రిజర్వింగ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో కాబట్టి జ్యుడిషియరీ అనేది ఒకటి అప్పుడు జ్యుడిషియరీ వాళ్ళు చెప్తారరే వంద గంట చేయకూడదురా అని వాళ్ళు చెప్పాలి సో యుడ్ దట్ ఈస్ ది బ్రాహ్మణ ఆ కాలం అలాంటిది వేద కాలం కాబట్టి బ్రహ్మ వీడు ఒకడు ఉన్నాడు వీడంటాడు యహా అన్యత్ర ఆత్మనో బ్రహ్మ వేద సో ఈ బ్రహ్మ ఉన్నదే ఇది మా వర్గం కాదు అని తోసేస్తాడు ఆత్మ అంటే తాను ఏది తానో దాంట్లో బ్రహ్మ బ్రాహ్మణుడు ఉండడు అని తూసేస్తాడు యహ ఆత్మన అన్యత్ర బ్రహ్మవేద ఎవడైతే తన కంటే తన స్వరూపము కంటే బాహ్యమునందు బ్రహ్మ బ్రాహ్మణుని భావన చేస్తాడో అంటే ఈ పంతులు పంతుళ్ళనందరినీ తో చూసేయండి రావతలకి వీళ్ళు ఉండకూడదు ఇక్కడ అని అలాగే ఎవడైనా అన్నట్లయితే వాణ్ణి తం బ్రహ్మ పరాదా ఆ బ్రాహ్మణుడు వాడిని పరాభవం చేస్తాడు అంటే దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అక్కడ అభిప్రాయం ఏంటంటే ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం అది కాదు ఇది ఫిలాసఫీ కదా ఇక్కడ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నేను నేను ఐఎమ్ డచ్ మ్యాన్ నేను డచ్ దేశస్థుడను అని మీరు ఎప్పుడైతే అన్నారో దాని అర్థం ఏంటంటే మీరు ఆత్మస్వరూపంలో డచ్ అనేది పెట్టారని అర్థం ఏమండి కాబట్టి ఎప్పుడైతే ఆత్మ డచ్ అని మీరు అన్నారో నేనంటే ఆత్మే కదా డచ్ అని మీరు అన్నారో నాన్ డచ్ అందరూ కూడా ఆత్మకి బాహ్యంలో ఉండిపోతారు డచ్ కాని వాళ్ళందరూ ఏమవుతారు ఆత్మ కంటే అన్యత్ర ఉంటారు నేను డచ్ అనగానే మీరు నాన్ డచ్ అందరినీ ఆత్మకి బాహ్యమున్నందు ఆత్మకంటే అన్యత్ర ఇతరమున్నందు మీరు నిలబెట్టారు అప్పుడేమవుతుందో తెలిసినా ఈ నాన్ డచ్ వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని పరాభవం చేస్తారు ఎలా పరాభవం చేస్తారు ఎప్పుడైతే ఐమ్ డచ్ అని మీరు అన్నారో నాన్ డచ్ని చూడగానే మీకు భయం వేస్తుంది నాన్ డచ్ని చూడగానే మీకు ఒక పరిచ్ఛేదము అనుభవానికి వస్తుంది రే వీడు డచ్ కాదురా అని మీకు పరిచ్ఛేదం అనుభవానికి వస్తుంది ఎప్పుడైతే పరిచ్ఛేదం అనుభవానికి వచ్చిందో డచ్ కాని వాడి నుండి మీకు భయము ఉంటుంది డచ్ అయిన వాణి ఎడల మిత్రభావము డచ్ కాని వాణి ఎడల శత్రుభావము ఏర్పడుతుంది శత్రు అంటే ఇప్పుడు ఏదో దెబ్బలాడేసుకుంటారని కాదు మొత్తానికి పైవాడైపోతాడు ఎప్పుడైతే డచ్ అందరూ నా వాళ్ళు డచ్ కాని వాళ్ళందరూ పరాయి వాళ్ళు అయితే అప్పుడు ఎవరునో తెలుసునండి దాని నుండి ఒక ద్వంద్వము నిర్మాణమైనది సృష్టిలో ఈశ్వరుడు ద్వంద్వాలను సృష్టించలేదు మనం అనుకుంటాం ఈశ్వరుడు ద్వంద్వాలను సృష్టించాడి ఈశ్వరుడేం సృష్టించలేదు వీడెప్పుడైతే ఆత్మ డచ్ అని పెట్టుకున్నాడో వీడు డచ్ అండ్ నాన్ డచ్ అనే ఒక ద్వంద్వాన్ని సృష్టించాడు అప్పుడు ఆ నాన్ డచ్ ఏం చేస్తుందంటే వీడిని ఏదో సమయంలో పరాభవం చేసి తీరుతుంది ఎప్పుడో దాకా వెయిట్ చేయనక్కర్లేదు అప్పటికప్పుడే వాడికి వీడు పరాయి వాడు అనే భావన కలిగిపోతుంది డచ్ కాని వాని ఎడల వీడు పరాయి అనే భావన కలుగుతుంది ఎప్పుడైతే పరాయి అని మీరు అన్నారో ద్వితీయా ద్వైభయం భవతి రెండవ వాణి వలన భయము గలదు దర్ ఈస్ ఫియర్ ఫ్రమ్ ది అదర్ ఒకసారి ఎక్కడో నేను వాకింగ్కి వెళ్ళేవాడిని సాయంకాలం పూట క్లాసు సిక్స్కి ఉండేది ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ వాకింగ్కి వెళ్ళివండి ఓ పార్క్లో ఆ పార్క్లో పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఈ పిల్లలు నా డ్రెస్సు చూసి కొంచెం అట్రాక్ట్ అయ్యి అందులో పంచు కట్టుకుని అక్కడ అమెరికాలో ఈ ధోతి కట్టుకుని వెళ్ళడము ఒక అమ్మాయి నన్ను అడిగింది ఒక బ్లాక్ Negro amma hai, chenna pilla. Aatikinne. May I ask you one question? I said, yes. Why do you wear a towel? Anak. I said, noo towel kattuku tiritu utinna. He loko loo, vaal amma kanchum akad akadu humde. Mother. Aavele reyaganga vachyesun. Vachyesun tundne. Why are you talking with a stranger? Anak aatikillanu <laughs> koopla. Kattaval kattu noo enduku matla atikinna. కానీ ఈ అమ్మాయి ప్రశ్న ఇంకా అలాగే హ్యాంగింగ్ అండి సో నేను ఏదో సమాధానం చెప్పాను ఐ లైక్ టు వేర్ టవల్స్ అని చెప్పాను సో అమ్మాయి టవల్ టవల్ అనుక్కుంది దీన్ని చూసి టవల్ షేప్లో ఉంది కదా కొంచెం పెద్ద సైజు టవల్ అని అనుకుని ఉంటుంది సో స్ట్రేంజర్తో మాట్లాడకూడదు అని తల్లి పిల్లవాడికి చెప్పింది కాబట్టి ఈ ఈ పిల్ల కొంచెం ఇంకో చోట ఎవరినైనా కొత్తవాడిని చూసిన వెంటనే ఏమనుకుంటుంది వీడు స్ట్రేంజర్ దేర్ ఫార్ లైక్ లీ టు హార్మ్ మీ వాడితో మాట్లాడకూడదు వాడు మనకి శత్రువై ఉంటాడు అనే ఫీలింగ్ వచ్చేస్తుందా అదే అదే అక్కడ పరాభవము అంటే పరాదాత్ అంటే అదే మీరు ఎప్పుడైతే మేము బ్రాహ్మణులంటే మాకు ఇష్టం కాదు అని మీరు ఎప్పుడైతే అనేశారో ఎక్కడైనా బొట్టు పెట్టుకుని బ్రాహ్మణుడు కనపడిన వెంటనే మీ మనస్సులో పితుకు పితుకు ఉంటుంది యూ డోంట్ లైక్ ఇట్ మీకప్పుడే వీడెవడో మనల్ని ఇబ్బంది పెడుతున్నాడనే ఫీలింగ్ వాడేమీ చేయడు వాడి దారిని వాడిపోతూ ఉంటాడు మీకు మనస్సులో ఒక ఇబ్బంది నిర్మాణం అవుతుంది సో అదే అర్థం అక్కడ అంతేగాని ఏదో ఈ కులవాళ్ళు ఒకలం వాళ్ళు కలిసి కొట్లాడుకుంటున్నారని మీరు అనుకోకండి సుమా ఇది ఫిలాసఫీ కదా కానీ ఆ వాక్యం మటుకు కొంచెం చిత్రమైన వాక్యం బ్రహ్మతం పరాదాత్ యోన్యత్ర ఆత్మన బ్రహ్మవేద అలాగే క్షత్రం క్షత్రంతం పరాదా యోన్యత్ర ఆత్మన క్షత్రం వేద నేను క్షత్రియుడను అని మీరు ఎప్పుడైతే అన్నారో ఒక నేను శ్రీశైలంలో వెళ్ళాను శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు శ్రీశైలం వెళ్ళినప్పుడు అడిగాను నాకు రూమ్ అంటే మీరు మీరు క్షత్రియులైనా సార్ అని నేను నేను కాదని చెప్పాను మరి మీరు క్షత్రియుడు ఏమిటని ఇంకా అనవసరం యు ఆర్ ఎ నాన్ క్షత్రియ దెన్ ఫార్ రూమ్ కెనాట్ బీ గివెన్ టు యూ రూమ్ కెనాట్ బీ గివెన్ అంటే ఇప్పుడు రూమ్ ఇచ్చేయడం మానే కాదు నేను క్షత్రియుడిని కాదు అనగానే అతని మనస్సు కుంచుంపోయిందా లేదా అదే పరాభవము అంటే అతను పరాభమింపబడ్డాడు మనస్సు కుంచుంపుకోవడమే పరాభవము మనస్సు విశాలంగా ఉండడమే విజయము మనస్సు కుంచుకుపోవడమే పరాజయమే సో ఎవడైతే క్షత్రియుడో అతని ముఖం విప్పారుతుంది నాయ్ మీకు మంచి భూమిస్తాను అండి అంటాడు సో ఎందుకని క్షత్రియ అనే విశేషణాన్ని ఆత్మకి జోడించి పెట్టుకున్నాడు కనుక క్షత్రియ అనగానే ముఖం విప్పారుతుంది నాన్ క్షత్రియ అనగానే ముఖం ముడిచుకుపోతుంది ముఖం కాకపోవచ్చు మనస్సు కుంచుకుపోతుంది అదే పరాభవము అంటాయి సో మనమే ఈ విధంగా భేదాలను సృష్టించుకుని ఆ భేద భేదాలతోటి మనం దుఃఖాన్ని అనుభవిస్తాము అని ఒక విచారాన్ని మొదలుపెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ భావాల భావాలు ఉంటాయి మీ మనస్సులో భావాలు ఉంటాయి ఆ భావాలను మీరు విచారణకి పెట్టాలి విమర్శకు పెట్టాలి అదే అదే ఆత్మ విచారము అంటాయి ఎందుకంటే మనం చేసే ప్రతి యాక్షన్ కర్మ వెనుక ఒక భావము ఉంటుంది ఆ భావమే మనిషిని చేత ఒక కర్మను చేయిస్తుంది ఆ కర్మ బదిస్తుంది కాబట్టి మీ మనసులో ఉండే భావములో సంకుచితత్వము ఉన్నట్లయితే మీ జీవితం కూడా సంకుచితంగానే నడుస్తూ కాబట్టి భావములు ఏవైతే మన హృదయంలో గాఢంగా నాటుకుని ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది మోహమాట పడకూడదు షుడ్ నాట్ షయ వే మీరు మోమా అంటే కొంతమంది పరిశీలనకి పెట్టరు ఎప్పటి నుంచో వస్తున్నాయండి దాని గురించి మీరేమో మాట్లాడతారంట ఎప్పటి నుంచో వస్తుంటే అది అది సత్యానికి నిర్వచనం ఎలా అవుతుంది ఎప్పటి నుంచో వస్తున్నాయంటే ఇప్పుడు మన పూర్వం వాళ్ళు చలిదన్న తినేవాళ్ళు కాబట్టి చలిదన్నం ఆరోగ్యానికి మంచిది అని చెప్తారా మీరు చలిదన్నం ఆరోగ్యానికి మంచిది కాదు చెడ్డది కూటోళ్ళి చలిదన్న ఆరోగ్యానికి మంచిదని అది ఆరోగ్యానికి మంచిది కాదు స్టార్చ్ దట్టు ఫర్మెంటింగ్ స్టార్చ్ అది ఆరోగ్యానికి మంచిది ఎలా అవుతుంది కాదండి ఎప్పటి నుంచో మన పూర్వీకులు అలా అనకూడదు మన పూర్వీకులు ఉపనిషత్తులు చదివారు కాబట్టి మనం ఉపనిషత్తులు చదవాలనుకోవాలి కానీ మన పూర్వీకులు చలిదండం తిన్నారు కాబట్టి మనం చలిదండం తినాలి అనుకోకూడదు సరిగ్గా సరిగ్గా అర్థం చేసుకోవాలి పూర్వీకులు ఉపనిషత్తులు చదివారు భగవద్గీత చదివారు అది మనం చదువుకోవాలి కాబట్టి అలా మూర్ఖంగా ఉండకూడదు తర్వాత ప్రతి భావాన్ని పరీక్షకు పెట్టాలి పరిశీలనకు పెట్టాలి భావాల్ని భావాన్ని పరిశీలనకు పెట్టకుండా ఉండకూడదు చాలా తప్పుది ఇప్పుడు నన్ను ఎక్కడికో రమ్మని పిలిచారు నేను వెళ్ళాను రమని పిలిచారుగా ప్రేమతో పిలిచారు వెళ్ళాను నేను ఒక్కడిని రాను నేను నేను కొంచెం నా చుట్టూ నలుగురు మనుషులు ఉంటారు నేను వాళ్ళందరినీ దులిపేసుకుని వెళ్ళడానికి నేనేమి గృహస్థని కాదుగా సన్యాసిని కాదు నాతో ఇద్దరు ముగ్గురు నలుగురు మనుషులు ఉంటారు వాళ్ళు వస్తారు నాతో పాటు వాళ్ళ కులం వర్గం ఏమిటి నాకు తెలియదు నాకు తెలియదు ఎందుకంటే అసలు ఆ థింకింగే లేదు నా మెంటల్ స్ట్రక్చర్లో ఆ థింకింగ్ లేదు కాబట్టి వీళ్ళు కూడా నాతో వచ్చారు సరే భోజనం టైము రెండు భోజనాలకు లేవండి అని చెప్పేసి భోజనాలకు లేచాం అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఐ నోటీస్డ్ నేను లోపల వేరే పంక్తిలో కూర్చొని భోజనం చేస్తున్నాను వీళ్ళేమో బయట వేరే పంక్తిలో కూర్చొని భోజనం చేస్తున్నారు వాళ్ళు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ వాళ్ళేమి ఫీల్ కాలేదు వాళ్ళ నేను నేను బ్యాడ్ ఫీల్ అయిపోయా మా మిత్రుడు అంటాడు సమయం మీరేమనుకోకుండా ఇక్కడ ఇవన్నీ అలవాటే అని మా మిత్రుడు అంటాడు ఐ ఫీల్ బ్యాడ్ వెర్యాజ్ దే డోంట్ ఫీల్ బ్యాడ్ ఎందుకంటే ఆ రకమైనటువంటి భేదభావము అది పీపుల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది దాన్ని పరిశీలనకు పెట్టుకోవాలి ఈ భేదభావం మన హృదయంలో ఉన్నది ఈ భావము ఇది ఎంతవరకు ఒప్పు దీన్ని ఎవడో వాడు చేశాడు కాబట్టి నేను చేస్తున్నానంటే మూఢ పరప్రత్యయనీయ బుద్ధి అన్నాడు కాళిదాస మహాకవి వారి విశ్వాసమే నా విశ్వాసము వారి భావమే నా భావము అన్నవాడు పరప్రత్యయనేయ బుద్ధి మూఢ వాడు వ్యామోహితుడే ఉంటాడు దాన్ని వ్యామోహం అన్నారు కాబట్టి ఆ భావాన్ని నీవు పరి పెట్టాలి పరీక్షకి పెట్టాలి పరీక్ష చేసి నాకు నచ్చింది ఇది అని అట్టి పెట్టుకుంటే లేదా పరీక్ష చేసినప్పుడు దాంట్లో యోగ్యత లేదు అని తెలిస్తే వ్యదిలిపెట్టేటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి లేకపోతే మనిషికి వికాసం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆ విధంగా ఆత్మవిచారాన్ని నిరంతరము మనం చేసుకుంటూ ఉండాలి అంటే మనం మన చుట్టూ నిన్న చెప్పిన దృష్టాంతంలో చెప్పినట్టుగా మన చుట్టూ ఒక ఒక షెల్ ఒకటి నిర్మాణం చేశాం భావాలతోటి నిర్మాణమైన ఒక షెల్ ఒకటి నిర్మాణం చేశాం ఆ షెల్ని బ్రేక్ చేయాలి ఒక మూర్తిని ఒకదాన్ని మనపై మనం అధ్యారోపణం చేసుకున్నాం ఆ మూర్తి కల్పితం యథార్థం కాదు ఆ మా ఆ మూర్తి కల్పితం అని ఎలా తెలుస్తుంది ఆ మూర్తిని అంతని కలిపి ముద్దగట్టి కల్పితం తెలుసుకోవడం కష్టం దాంట్లో ఉన్నటువంటి వివిధములైన అంశములను అనేక భావాల సముదాయము ఆ మూర్తి దాంట్లో ఉండే వివిధమైన అంశాలను పరిశీలక పరిశీలనకు పెడుతుంటే అవన్నీ కూడా శిథిలమై ఆ మూర్తి చల్లా ఎప్పుడైతే మూర్తి చల్లా అప్పుడు మీరు ఆకాశము వలె నిర్మలమైన స్వచ్ఛమైన శుద్ధమైన సీమలు హద్దులు ఎల్లలు లేని శుద్ధ చైతన్యంగా మిగిలి ఉంటారు దానికే జీవన్ముక్తి అని పేరు అంత సరళమండి అదంతా ఏమీ కష్టం కాదు ఎప్పుడైతే మీరు ఆ స్థితికి చేరుకుంటారో అప్పుడు కామనలు ఉండవు ఎందుకంటే కామన ఉండాలంటే ఆ యొక్క లక్షణం ఒకటి ఉండాలి అప్పుడే కామన ఉండదు లేకపోతే కామనులు అనేది ఉండదు భయము అనేది ఏమీ ఉండదు భయం ఉండాలంటే నేను డచ్ మ్యాన్ అయ్యి ఉండాలి అప్పుడు నాన్ డచ్ నుంచి భయం ఉంటుంది బ్రాహ్మణుడినైతే నాన్ బ్రాహ్మణ్ నుంచి భయం ఉంటుంది సో ఆ విధంగా ఒక ఐడెంటిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది అప్పుడే భయం నిర్మాణం అవుతుంది ద్వితీయాద్వై భయం భవతి మీకు ఐడెంటిఫికేషన్ లేదనుకోండి మీకు భయం లేదు యు ఆర్ నాట్ ఎఫరైడ్ ఆఫ్ ఎనీథింగ్ దేనికి భయం ఉండదు ఐడెంటిఫికేషన్ లేకుంటే కనుక ఆ భావాలన్నింటినీ కూడా పరిశీలనకి పెట్టి ఈ మనకి మనమే నిర్మాణం చేసుకున్నటువంటి ఈ షెల్ ఈ పెంకు మన పెట్టుకున్నటువంటి ఈ ప్రెజెంట్ సెల్ దీన్ని మనం బ్రేకప్ చేయాల్సి ఉంటుంది చేసి విశాలమైనటువంటి హృదయంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఆరంభంలో అవసరం అన్నారు ఇప్పుడు ఈ నిన్న దృష్టాంతం చెప్పాను కోడిపిల్ల దృష్టాంతం కోడిపిల్లకి ఆరంభ దశలో ఆ చుట్టూ ఉండేటువంటి షెల్ అవసరం అది గూగులాగా అది అవసరం అలాగే చిన్నప్పుడు అహం బ్రాహ్మణ హాన్యుడు అనుకున్నాడు దానివల్ల ఏమైంది వాడు వేదం చదువుకున్నాడు దాంతో వాడికి వేదాధ్యయనం చేసిన పుణ్యం వాడికి లభించింది సమాజానికి వేదం పరిరక్షితమైనది వేదాన్ని పరిరక్షించి ఇచ్చాడు కదా సమాజానికి కాబట్టి ఆ షెల్ వారికి ఉపయోగపడింది ఆరంభంలో కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఫైన్ నీవు ఆ షెల్ తోటి సమాజానికి సేవ చేస్తూ నీకు నీవు సేవ చేసుకుంటున్నంతసేపు ఫైన్ నేను క్షత్రియుడను లేకపోతే నేను ఎగ్జిక్యూటివ్ని కాబట్టి నేను కష్టపడి పనిచేసి సమాజానికి సేవ చేస్తాను ఫైన్ ఆ ఎగ్జిక్యూటివ్ అనే ఐడెంటిఫికేషన్ ఈజ్ ఫైన్ సో ఆరంభంలో వికాసం యొక్క ఈ ఈ రకమైన ఒక మీనింగ్ఫుల్ ఐడెంటిఫికేషన్ ఉండడంలో తప్పలేదు కానీ ఏ డేకమ్స్ ఇంకా ఆ షెల్ని మనం విడత బ్రేక్ చేసి వేయాల్సినటువంటి టైం వస్తుంది ఆ షెల్లలోనే మిగిలిపోకూడదు కోడిపిల్ల షెల్ లోపలే ఉండిపోతే లోపలే చచ్చిపోయింది కోడిపిల్ల బయటికి రాకుండానే అది ఎట్టి జీవితం అది ఆ షెల్లలో చచ్చిపోకూడదు ఆ షెల్లలో పుట్టచ్చు షెల్లలో చచ్చిపోకూడదు స్వామి వివేకానంద చెప్పాడు You are born in the temple. ఆర్ బోర్న్ ఇన్ ది టెంపుల్ మరి యూ షుడ్ నాట్ డై ఇన్ ది టెంపుల్ అన్నాడు అంటే టెంపుల్ అనేది ఒక మూర్తికి ప్రతీక నేను ఒక మూర్తిని కాబట్టి దేవుడు ఇంకో మూర్తి అవుతాడు చుట్టూ ఉండే జనులు కూడా వేర్వేరు మూర్తులుగా కనపడతారు ఎప్పుడైతే నేను ఒక మూర్తిని ఉంటానో పేరు కూడా పెట్టుకుంటారు సత్యనారాయణ మూర్తి అని పేరు పెట్టుకుంటారు రామ మూర్తి అని పేరు పెట్టుకుంటారు సో తాను ఎప్పుడైతే ఒక మూర్తి అయి ఈ పేరు తెలుగు వాళ్ళే పెట్టుకుంటారు ఇంక వాళ్ళు పెట్టుకోడు తమిళ్ వాళ్ళు కూడా కొద్దిగా పెట్టుకుంటారు కాబట్టి సో పేరు పెట్టుకోవడానికి ఏముంది ఐఎం నాట్ అగ్నెస్ట్ దాట్ సో తాను ఎప్పుడైతే ఒక మూర్తి అయినాడో చుట్టూ ఉండే జనమంతా కూడా మూర్తులుగా భాషిస్తారు సో జగత్తంతా మూర్తులతో నిండి ఉండినప్పుడు ఈ జగత్తుకి కారణమైన ఆ దేవుడు కూడా మూర్తిగా భాషిస్తాడు కూర్చోండి కూర్చో కూర్చోండు విశాలంగా లేకపోతే వెళ్ళారండి కాబట్టి దేవుడు కూడా మూర్తిగా భాషిస్తాడు ఇది అవసరం ఆరంభంలో ఆ మూర్తి ఆ షెల్ అవసరం దట్ ఈస్ వాట్ ఈస్ కాల్ టెంపుల్ కానీ జీవితాంతం వరకు అదే మూర్తిని నేనో మూర్తిని వీళ్ళందరూ వేరువేరు మూర్తులు దేవుడు ఇంకో మూర్తి అని పెట్టుకోవడం అది తప్పు అది బ్రేక్ చేసి రోజు వస్తుంది వచ్చినప్పుడు మనం వెనుకాడకుండా బ్రేక్ చేయాల్సి ఉంటుంది అది ఆత్మ విచారం ఆ విచారాన్ని మనం చేస్తూ ఉన్నాము నహి ఆత్మ వ్యతిరేక అన్యత్కించిదస్తి ఆత్మకంటే భిన్నంగా ఇతరము అనేది ఏదీ లేదు అంతవరకు వచ్చాం అవునండి యస్తి నద్విదితం స్యాత్ ఆత్మతు అన్యదస్తి ఆత్మ ఇవతు సర్వం ఇప్పుడు ఆత్మని విదితే సర్వం విదితం భవతి అని ఇంతకు ముందు వాక్యం వచ్చింది ఆత్మని తెలుసుకుంటే ఆత్మే తెలిసిపోతే ఆత్మని తెలుసుకుంటే అండం కంటే ఆత్మని విదితే తెలిసిపోతే అంటే తెలుసుకునేవాడు ఉండడు తెలివిగా ఉండిపోతాడు వీడంటే ఆత్మే తెలిసిపోతే తెలియదగ్గనది ఏ తెలియదగ్గది ఏది ఉండదు అలా ఎందుకంటే ఆత్మకంటే ఇతరం అనేది లేనే లేదు ఒకవేళ ఆత్మకంటే ఇతరము ఉందనుకోండి అప్పుడేమవుతుందో తెలిసిన ఆత్మని తెలిసినప్పుడు ఆత్మ తెలుస్తుంది ఆత్మకంటే ఇతరము తెలియనదిగా ఉండిపోతుంది తెలియకుండా ఉండిపోతుంది అప్పుడు సర్వం విదితం భవతి అనే మాట కూడా ఈ సందర్భంలో మీరు ఒకటి గమనించాల్సి ఉంటుంది వేదాంత వేదాంతాన్ని బోధించేప్పుడు రెండు ప్రక్రియలు ఉంటాయి ఒకటి వివేక ప్రక్రియ రెండు సర్వాత్మ ప్రక్రియ వివేక ప్రక్రియ అంటే నీవు దేహము కాదు నీవు మనస్సు కాదు ఏది ఏది నీవు కాదో చెప్పేది వివేక ప్రక్రియ ఇది ఆరంభంలో ఉంటుంది అలాగే బిగించేస్తాం మనం ఏమంటే ఈ ప్రక్రియలో బిగించేసి అనాత్మనంతనే మీరు ఎప్పుడైతే తిరస్కరిస్తారో ఈ తిరస్కరింపబడిన అనాత్మంతా కూడా భాషించిదే కానీ యథార్థంగా ఉన్నది కాదు అని మీకు తెలుస్తుంది భాషించిదే తప్ప యథార్థంగా ఉన్నది కాదు అని మీకు తెలుస్తుంది తెలిసినప్పుడు అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటవుతుందంటే ఉన్నది ఆ భాషించే తెలివి మాత్రమే సర్వము భాషించిన సర్వము ఆ తెలివిలో విలీనం అయిపోతుంది ఇప్పుడు దీనికి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా మీరు సినిమాకి వెళ్ళారనుకోండి పోనీ సినిమా ఎందుకు బంగారం దృష్టాంతం తెలుసుకోండి బంగారం అంటే నెక్లెస్సా కాదు కర్ణాభరణమా కాదు హస్తాభరణమా కాదు నాసాభరణమా కాదు కాదు కదండి కరెక్ట్ అయినా నేను చెప్పింది ఓకే ఇదంతా మీకు తెలిసిపోయిందనుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ఆభరణాలన్నీ కూడా బంగారం తప్ప వేరే ఏదీ లేదు అని తెలిసిపోయింది సర్వము బంగారమే అని తెలుస్తుంది సర్వము బంగారమే అని తెలియడానికి ప్రీకండిషన్ ఏమిటంటే బంగారము ఈ ఆభరణములలో ఏ ఒక్కటి కాదు అని తెలియాలి అవునండి అర్థమైంది బంగారము ఈ ఆభరణములలో ఏ ఒక్కటి కాదు అని ఎప్పుడైతే మీకు తెలిసిందో సర్వము బంగారమే అని తెలిసిపోతుంది కాబట్టి మొదటి స్టేజ్ని వివేక ప్రక్రియ అంటారు వివేకా అంటే తేడాన్ని తెలుసుకోవటం రెండవ స్టేజ్ని సర్వాత్మ ప్రక్రియ అని మనం దీంట్లో సర్వాత్మ ప్రక్రియ గురించి మాట్లాడుతూ ఉన్నాము అది మీరు గమనించగలరు యస్తి నద్విదితం సార్ ఆత్మకంటే భిన్నంగా ఇంకొకటి ఉన్నట్లయితే అది మనకి తెలియబడదు ఇంక ఇంకా తెలిసి ఆత్మకంటే భిన్నంగా ఉంటే ఉండిపోయిందంతే కానీ తూ కానీ అన్యత్ నా అస్థి నత్వన్యస్టి ఆత్మకంటే భిన్నంగా ఇతరము ఏది లేదు అంటే అర్థం ఏటో తెలుసునండి ఆత్మైవతు సర్వం సర్వము నేనే అంటే దీని అర్థం ఏటో తెలుసునండి సర్వము ఆత్మయే అంటే ఇప్పుడు నేను ఉన్నాను జగత్తు ఉన్నది కదా నేను ఉన్నాను అంటే ఆత్మ అవుతుంది నేనని మీరు ఎక్కడ గుర్తు పెట్టుకుంటారో అది ఆత్మను అనుకున్నాం కదా నేను ఉన్నాను జగత్తు ఉన్నది అని మీరు అన్నప్పుడు ఈ నేను ఉన్నాను జగత్తు ఉన్నది అనే రెండు రెండు సత్తలు స్వతంత్రమైన నిరపేక్ష సత్తలు కావు ఇవి పరస్పర సాపేక్షములైన సత్తలు అంటే నేను ఉన్నాను అనే సత్త ఉన్నప్పుడు మాత్రమే జగత్తు ఉన్నది అనే సత్త ఉంటుంది నేను ఉన్నాను అనే అనుభవం కలిగినప్పుడు మాత్రమే జగత్తు ఉన్నది అనే అనుభవం కలుగుతుంది జగత్తు ఉన్నది అనే అనుభవం కలిగిన సందర్భంలో మాత్రమే దేహమునందు నేను అనే గుర్తు పెట్టుకుని నేను ఉన్నాను అనే అనుభవాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి నేను ఉన్నాను జగత్తు ఉన్నది అన్నవి అవి పరస్పర సాపేక్షములు అది ఒకటి రెండు మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు వేర్వేరు సత్తలు మనకు అనుభవానికి వస్తాయి అంటే అవి పరస్పర సాపేక్షములు అండ్ కండిషనల్ ఆల్సో అంటే మనస్సు యొక్క ఆపరేషన్ కూడా ఉండి తీరాలి అప్పుడే మీకు అటువంటి ద్వైతము అనుభవానికి వస్తుంది కానీ వాస్తవంలో ఈ ద్వైతం సత్యం కాదు నేను ఉన్నాను జగత్తు ఉన్నది అనేవి రెండు సత్తలు కావు ఒకే సత్త మనస్సుకుండేటువంటి లక్షణాన్ని బట్టి రెండుగా భాషిస్తోంది మనస్సుకుంది లక్షణం అలా విడదీసి ముక్కలు చేసే లక్షణం మనస్సుకుంది మనస్సు ఏం చేస్తుందంటే మొక్కలు చేసుకుంటూ పోతుంది ఇప్పుడు ఇద్దరు మనుషులు కనపడ్డారనుకోండి అరే వీడు మనవాడు వీడు పరాయి వాడు అని మనస్సు మొక్కలు చేస్తుంది అరే వీడు బ్రాహ్మణుడు వీడు క్షత్రియుడు అని మొక్కలు చేస్తుంది వీడు పంజాబీ వీడు మద్రాసే అని మొక్కలు చేస్తుంది సో ఆ రకంగా నామరూపాలకి ప్రాముఖ్యాన్ని ఇచ్చి నామరూపాలు మిత్యా కనబడేవే కానీ యథార్థం కాదు ఆ సత్యాన్ని ఎరుగని అజ్ఞానముతో నిండిన మనస్సు నామరూపాల మీద ఫోకస్ పెట్టుకుని భేదము లేని చోట భేదాన్ని దర్శిస్తూ ఉంటుంది మనస్సు ఆ కారణంగా మీకు ఆ ముక్కలు కాని సత్త అంటే అఖండ సత్త అంటారు అఖండ సత్త రెండు ముక్కలుగా విడిపోయినట్టు కనపడుతుంది మీకు అదేమిటంటే నేను ఉన్నాను ఒక ముక్క జగత్తు ఉన్నది ఒక ముక్క రెండు ముక్కలుగా విడిపోయినట్టు కనపడుతుంది కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే నేను ఉన్నాను అనే ముక్క ఆత్మ కాదది అది ఆత్మ మీద ఆరోపించుకున్న ఒక మూర్తి ఆ మూర్తి ఉండబట్టే మీకు జగత్తు వేరే కనపడుతుంది అది ఆత్మ కాదు మరి ఆత్మ ఏమిటో తెలిసిన ఈ నేను కాదు అని మీరు తెలుసుకున్నప్పుడు ఆ వెలుగులో ఈ నేను ఉన్నాను అనే సత్త జగత్తు ఉన్నది అనే సత్త రెండు ఏకకాలంలో ఏకరూపంగా ప్రకాశిస్తాయి అప్పుడు ఇదంతా కూడా ఒకటే సత్త రెండు సత్తలు కావు ఒకటే సత్త ఆ సత్త ఏ ఆత్మ ఆ సత్త ఏ చైతన్యంలో ప్రకాశిస్తోంది అది సత్ అది ఏ కాబట్టి ఆత్మ కంటే భిన్నంగా నేను ఉన్నాను అనే మూర్తి లేదు ఆత్మకంటే భిన్నంగా జగత్తు ఉన్నది అనేటువంటి జగత్తు లేదు ఉన్నది ఆత్మయే అయితే మరి ఉన్నది ఆత్మయే అఖండమైన ఆత్మయే అయినప్పుడు ఈ ద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అజ్ఞానం చేత ఎప్పుడైతే ఒక మూర్తిని మీరు నేను అనే గుర్తుపెట్టుకున్నారో ఆ మూర్తి మీరు ఎప్పుడైతే అయిపోయినారో అప్పుడు జగత్తు ఉన్నది అనే అనుభవం కలుగుతూ ఉంటుంది అజ్ఞానకృతమైన అనుభవం తప్ప అది యథార్థం కాదు మీరు మూర్తిని చిన్నాభిన్నం చేసేసి ఉపమర్దనం చేసేసారనుకోండి అప్పుడు మీకు జగత్తు మీకంటే వేరుగా ఉన్నది అనే అనుభవం కలగదు ప్రత్యక్షం మీకు అనుభవం కలగదంతే మీకు ఎలాంటి అనుభవం కలుగుతుందంటే అందరూ నా లేదా అందరూ నా స్వరూపమే అనే అనుభవం కలుగుతుంది తప్ప భేదబుద్ధి మీకు కలగదు కాబట్టి ఆత్మకంటే భిన్నంగా ఇతరము లేనే లేదు నతు అన్యత్ అస్తి ఆత్మ ఇవతు సర్వం తస్మాత్ సర్వమాత్మని విదితే విదితం స్యా కాబట్టి ఆత్మని తెలుసుకుంటే సర్వం తెలిసినట్లే ఈ క్యాచ్ ఎక్కడుందంటే కీ ఎక్కడుందంటే మీ మనస్సులో ఉన్నది మనస్సు ఏం చేస్తుందంటే ఎక్కడ ద్వైతం లేదో అక్కడ ద్వైతాన్ని చే చూసేటువంటి పొరపాటు చేస్తోంది మనస్సు అట్టి మీ మనస్సులో ఉంది ఎప్పుడైతే మీ మనస్సులోంచి ఆ జ్ఞానమును తీసిపారేస్తారో మీకు ద్వైతం తిరస్ఫూరితమైపోతుంది ద్వైతం సత్యం కాదని తెలిసిపోతుంది ఇప్పుడు మేము సినిమాకు వెళ్ళి వెళ్ళాం సినిమాకి వెళ్ళినప్పుడు వీడు హీరో వీడు విలన్ అని భేదబుద్ధి మాకు కలిగేది సినిమా చూస్తున్నంతసేపు వీడు హీరో హీరో వీడు విలన్ అని భేదబుద్ధి కలిగింది ఆ భేదబుద్ధి ఎంత దృఢంగా ఉండేదంటే ఈ సినిమా గోయర్స్కి హీరో విలన్ పాత్ర ఎప్పుడు వేడు వాడు హీరో పాత్రలో వేస్తాడు విలన్ పాత్ర వేడు జనరల్గా వేడు ఒకవేళ హీరో విలన్ పాత్ర వేసే సందర్భం వస్తే ఆ స్క్రిప్ట్ మార్చేసి ఆ విలన్ కూడా హీరో కింద మార్చి వేస్తాడు తప్ప హీరో విలన్ పాత్ర అసలైన శిసలైన విలన్ పాత్ర వేరు చూడండి ఎంత స్ట్రాంగ్ ఆ ఫార్మేషన్ మనస్సులో భావం ఎలా ఫిక్స్ అయ్యి దిలిసిపోయిందో చూడండి తర్వాత ఈ ఈ హీరో విలన్ ఒకసారి రాజనాలను ఒక విలన్ ఉంది నేను ఒకసారి చెప్పాను నేను ఆయన ఏదో గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో వాళ్ళు ఆయన కారు మీద రాళ్ళు వేసుకుంటారు ఎందుకో తెలుసిన ఆ హీరోను అంత హింసలు పెట్టాడు ఆయన అందుకోసం రాళ్ళు వేసుకుంటాడు అంటే వాళ్ళ మనస్సులో వీడు హీరో వీడు విలన్ అని అలా దృఢమైన భావన నిర్మాణం అయిపోయి ఉన్నది కానీ వాస్తవంలో ఆ సినిమాటర్ మీద లేని భేదాన్ని మీరు చూస్తున్నారు అక్కడ హీరో అనేది ఏమిటో తెలుసిన వెలుగు బ్లాక్ అండ్ వైట్ వెలుగు విలన్ అనేది ఏమిటండి బ్లాక్ అండ్ వైట్ వెలుగు వెలుగు తప్పింకేం లేదు వెలుగు చూసేవాడికి హీరో విలన్ కనబడుతున్నా ఈ భేదం సత్యం కాదు వెలుగు ఒక్కటి ఏం తెలుస్తూ వెలుగు చూడడం నేర్చుకోవాలి వెలుగు చూస్తే సినిమా ఉండదు సినిమా చూస్తే వెలుగు ఉండదు అయితే జ్ఞాని ఎలా ఉంటాడో తెలిసిన సినిమా చూస్తూ కూడా వెలుగును చూస్తాడు జ్ఞాన్ సినిమా చూస్తాడు అరే హీరో హీలన్నీ భేదాలన్నీ సత్యం కాదండి ఆత్మ ఒక్కటే వెలుగు ఒక్కటియే సత్యము అని తెలుసుకుంటాడు కాబట్టి తస్మాత్ సర్వం ఆత్మను విదితే విదితము సార్ ఆత్మ భిన్నంగా ఇతరం లేదే లేనే లేదు కాబట్టి ఆత్మ తెలిసినట్లయితే సర్వము తెలిసినట్లే అవుతుంది ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది ఏమిటంటే ఒక చిత్రమైన ప్రతిపాదనము అది ఎలాగంటే మీకు వేర్వేరు రూపములు వాస్తవమైన భేదమును కలిగించవు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి హీరో రూపం కనపడుతుంది విలన్ రూపం కనపడుతుంది ఈ రూపాలు భిన్నం కదా పరస్పర భిన్నములు అపోజిట్ ఫామ్స్ సో రెండు ఫామ్స్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఆ వస్తువులో భేదము గలదు అని మీరు చెప్పగలరా చెప్పలే కాబట్టి విలక్షణమైన రూపంలో ఉన్నప్పటికీ భేదము ఉండి తీరాలనే నియమం లేదు వాస్తవంలో భేదం ఉండదు ఇప్పుడు నెత్తి మీద ఒక ఆభరణం పెట్టుకుంటారు కాళ్ళకి ఇంకో ఆభరణం పెట్టుకుంటారు బంగారం ఒకటా వేరు వేరా ఒకటే కాళ్ళకి నూపురాలు పెట్టుకుంటారు నెత్తి మీద చూడామని పెట్టుకుంటారు కానీ బంగారంలో తేడా లేదు ఒకటి కాళ్ళకు పెట్టుకున్నాం ఒకటి నెత్తిని పెట్టుకున్నాం కదా అని గొప్ప బంగారము తక్కువ బంగారం అనేది ఉండదు అలాగే హీరో పాత్ర వేసాడు విలన్ పాత్ర వేసాడు కదా ఆ భేదం ఏమీ ఉండదు అంతా ఒకే వెలుగు ఒకే ప్రాణం ఒకే చైతన్యం కాబట్టి డిఫరెన్సెస్ ఉంటాయి కానీ డిఫరెన్సెస్ డివైడ్ చేయవు అది గమనించాలి అవి డివైడ్ చేయవు ఆ సత్యాన్ని తెలుసుకోవడం కష్టం కనుక ఇది ఎలాగంటే ఒకే సూర్యుడు మురికి నీటిలో ప్రతిఫలించి మురికిగా కనపడుతుంది ప్రతిబింబం స్వచ్ఛమైన నీటిలో ప్రతిఫలించి ప్రకాశించే ప్రతిబింబం కనపడుతుంది ఈ ప్రతిబింబాలలో భేదం ఉన్నది కానీ వాస్తవంగా బింబంలో ఏ భేదము లేదు ప్రతిబింబములలోని భేదము బింబముల భేదమును కలిగించలేదు అయితే ఇప్పుడు బింబము అంటే అభిన్నం భేదం లేదు ప్రతిబింబములు అంటే భేదం ఉంటుంది ఇప్పుడు భేదం సత్యమా భేదం సత్యమా అంటే మీరు చూసుకోవాలి బింబము సత్యమా ప్రతిబింబము సత్యమా చూసుకోవాలి ఇప్పుడు అద్దం ముందు నిలబడ్డారు అద్దంలో ప్రతిబింబం ఉంది బింబం బయట నిలబడున్నారు దీంట్లో ఏది సత్యం బింబం సత్యం ప్రతిబింబం సత్యమే కాదు అసలు కనబడేదే కానీ ఉన్నది కాదు అద్దంలో కనబడుతుంది తప్ప లేదు మీరు పక్కకి తప్పుకోగానే మీరు ఆలోచించండి మీరు పక్కకి తప్పుకున్నారు ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం ఉందా లేదు ఏమైంది మీలో కలిసిపోతుంది ఏమైందంటే మీలో కలిసిపోతుంది మళ్ళీ మీరు అద్దం ముందుకు వచ్చారనుకోండి మళ్ళీ ప్రతిబింబం వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మీ నుంచి వస్తుంది మళ్ళీ కలిసిపోయినప్పుడు మీలో కలిసిపోతుంది మీకంటే భిన్నంగా ఎన్నడూ ఉండదు అది అలాగే ఈ ప్రతిబింబాలన్నీ కూడా ఒకే సూర్యుడి నుంచి వచ్చాయి సూర్యుడు ఒకటే ప్రతిబింబములు వేర్వేరుగా ఉన్నప్పటికీ సూర్యుడు ఒకటే ప్రతిబింబముల ఎందు నానాత్వము సూర్యుని ఎందు నానాత్వాన్ని కలిగించదు తొందర పోతన్న పద్యం ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక నే జన్యు కదంబంబులన్ జన్యు అంటే జీవులు జీవుల యొక్క సముదాయములందు వేర్వేరుగా తోచుతాడు ఆ పరమాత్మ ఎలా అయితే ఒకే సూర్యుడు వేర్వేరుగా వేర్వేరు జలాశయాల్లో వేర్వేరుగా కనపడినట్టుగా ఏదో పద్యం ఉన్నది కాబట్టి ఆత్మ ఉన్నది ఒక్కటి ఏ ఆత్మనే తెలుసుకున్నట్లయితే ఇక తెలియాల్సిందేది మిగిలి ఉండదు సర్వము తెలిసిపోతుంది కథం పునః ఆత్మైవ సర్వం ఇతయతి బానే ఉందండి ఆత్మయే సర్వమైన పక్షంలో ఆత్మ తెలిస్తే సర్వము తెలిసినట్లే మాకు అంగీకారం అయిపోయింది కానీ ఆత్మయే సర్వమని మీరు ఎలా చెప్పగలరు అని ప్రశ్న వేసుకుంటే సర్వము ఆత్మయే అని ఎలా చెప్పగలరు అని ప్రశ్న వేసుకుంటే శ్రావయతి ఆయన యాజ్ఞవల్క్య మహర్షి ఆ ప్రశ్నకి సమాధానంగా వినిపిస్తున్నాడు అంటే చెప్తున్నాడు అదేమిటంటే బ్రహ్మతం పరాదాత్ యోన్యత్ర ఆత్మనో వేద బ్రహ్మవేద ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆత్మ ఒక్కటియే ఆత్మలో భేదం లేదు కానీ అనేకముగా కనపడుతుంది ఒకే ఆత్మ బ్రహ్మగా బ్రహ్మ అంటే బ్రాహ్మణుడుగా క్షత్రియుడుగా శూద్రుడుగా లేక ఇతర నామధేయాల మీద నామరూపాలు కట్టగలిగితే అన్నిటిగా ఒకే ఆత్మ కనపడుతుంది ఈ నామరూపాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఆత్మ వేరువేరు అనుకోకూడదు ఆత్మ ఒక్కటి నేను దృష్టాంతం చెప్తారు ఈ అద్దాలు ఉంటాయి ఇటు అటు ప్యారలల్ మెర కొంతమంది ఈ పిచ్చి అమెరికాలో ఉంది నేను ఇండియాలో ఎక్కడ చూడలేదు అంటే నేను తిరిగింది కూడా తక్కువే సో అమెరికాలో ఏం చేస్తారంటే బాత్రూంలోకి అలా అడుగు పెట్టగానే ఇటు అటు అద్దాలు ఉంటాయి ముఖం కడుక్కుందాం అనేప్పటికీ ఏదో ఇటో ఒక వెయ్యి మంది అటోక వెయ్యి మంది స్వామీజీలు ఇన్ఫినిట్ అంటారు సో కానీ ఎంతమంది ముఖం ముఖం కడుక్కుంటుంటే ఏదో ముఖం మీద ఇలా నీళ్లు పోసుకోగానే పది మంది ఇటో వంద మంది ఇటో వంద మంది ఇలా కడుక్కున్నట్టు అనిపిస్తుంది కొంచెం డిస్టర్బ్ కూడా అవుతారు ఎందుకనో అలా పెట్టుకుంటారు పిచ్చి నాట్ నెసరీ అలాగా ఇప్పుడు కనబడుతున్నవి ఇన్ని ప్రతిబింబములు ఉన్నా ఉన్నది ఒక్కటి ఆత్మ లాంటిది దీంట్లో ఇంకొకటి ఉంది ఈ వంద ప్రతిబింబాలు ఏకరూపంగా కనపడుతున్నాయని మీరు అంటారు సపోజ్ ఓ అద్దము కొంచెం వంకర టింకర కాను ఇంకో అద్దము ఎబరేషన్ తోటి పెట్టారనుకోండి ఈ ఈ వంద ఒక్కటిగా కూడా కనపడం వేరువేరుగా కనపడతాయి ఒక బింబల్లో ఒక ప్రతిబింబంలో ముఖము ఇలా ఇంత పొడుగుంటుంది ఇంకో ప్రతిబింబంలో చెవులు ఇటు వెళ్ళిపోతాయి ఓ చెవి ఇటు ఓ చెవు అటు వెళ్ళిపోతుంది అప్పుడు ఇది అది కలిసి ఏదో వికృతులు అనేకం కనపడతాయి అదేవిధంగా ఈ మిర్రల్స్ అనమాట ఇవన్నీ మిర్రర్స్ మనం అందరం మిర్రల్స్ ఒక్కొక్క మిర్రర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది వీటన్నిటి ఎందు ఆత్మ మాత్రం ఒక్కటి ఆ విషయాన్ని గుర్తించాలి అదెల్లాగా అనేది ఆయన వినిపిస్తున్నాడు యాజ్ఞవల్చ్య మహర్షి వినిపిస్తున్నాడు బ్రహ్మప్తం పరాదాత్ మంత్రం బ్రహ్మా బ్రాహ్మణ జాతి తం పురుషం పరాదాత్ పరాద్యాత్ పరాకుర్యాత్ బ్రాహ్మణుడు బ్రాహ్మణ జాతి బోన్ అండి బ్రాహ్మణుడు ఇంట్లో పుట్టాడు అనుకోండి జాతిహి అంటున్నారు కదా బ్రాహ్మణుల కొంబలో పుట్టాడు బ్రాహ్మణుడు అనండి ఈ బ్రాహ్మణుడు అట్టివాణిని తమ్ పురుషం అట్టివాణిని పరాదాత్ అంటే పరాదధ్యాత్ అంటే పరాకు పరాభవము చేయును కింద టీకాకారులు చాలా బాగా రాశారు పరాభవము చేయును అంటే అర్థం కుమర్థం భ్రష్టము కురియాత్ అంటే వాడికి పు అంటే పురుషార్థం పురుషార్థం లేకుండా చేసేస్తాడు ఇప్పుడు ఉదాహరణకి వీడు బ్రాహ్మణుడు కాబట్టి నాకంటే పరాయి వాడు అని మీరు తీసి పక్కన పెట్టారనుకోండి రేపొద్దున మీరు సచినావ్రతం చేయాలనుకుంటే వాడు పనికిరాడు కదా బ్రాహ్మణుడు బతికిరాడు కదా మరి సచినారతం ఇప్పుడు ఒక ఆయన తజినం పెట్టాలనుకున్నాడు తజినం పెట్టాలనుకుంటే ఈ చిలకమూర్తి లక్ష్మీ నరసింహం గారి కథ పురోహితుడిని పిలిచాడు ఏ పంతులు రేపు తజ్జనం ఉంది మా నాన్నది తజ్జనం పెట్టాలి ఆ మంత్రం చెప్పాలి రా అన్నాడు సరేనండి నేను వస్తా ఆయన ఆ గ్రామానికి పెద్ద యజమాని పెద్ద నేను వస్తానండి ఇద్దరు భోక్తలు కావాలి కదా ఇద్దరు భోక్తల్ని మీరు మరి ఏర్పాటు చేసుకోండి అంటే భోక్తలు దేవుందిరే గోదీ గోబడే సుబ్బడు ఇల్లరా నువ్వు రేపు భోక్త కదా అంటే అలాగే బాబాయ్ అంటే ఇది అంటాడు బ్రాహ్మడు కావాలండి భోక్తలకి ఏమయా బ్రాహ్మడే భోన్ చేస్తాడు ఇంకెవడు భోజనం చేయడా ఏం మరి పొగర్మో తెచ్చిందే నీకు బ్రాహ్మడే కావాలంటే అని కోప్పండి కోప్పడితే ఆయన అందరూ తెలిసి నేను మద్దరం చెప్పాలంటే ఇద్దరు భోక్తలు బ్రాహ్మణుని మీరు తెచ్చుకోవాలి అది ఈ విధంగా సాగుతుంది కథ ఆయన ఒప్పుకోడు బ్రాహ్మణుల్ని తెచ్చుకోవాలంటే ఒప్పుకోడు సో అక్కడికి ఆ తద్దిలో కుదరదు అది ఆ మంత్రం చెప్పడం ఆ తద్దిన అది కుదరదు కాబట్టి ఆ పితృకర్మ అక్కడికి కుదరలేదు చెడిపోయింది బ్రాహ్మణుడు పెట్టుకోవాలి కదా భోక్తగా తీసుకురావాలి లేకపోతే ఈయన మంత్రం చెప్పడు సో అది కుమార్థ భ్రష్టుడైనాడు నెంబర్ వన్ నెంబర్ టూ నేను వేరు బ్రాహ్మణుడు వేరు అంటే ఆత్మని రెండు ముక్కలు చేసు కాబట్టి వీడు మోక్ష పురుషార్థం నుంచి కూడా భ్రష్టు ఇక అర్థకామాలు ఉన్నాయి కదా అవి బాగానే ఉన్నాయి కదా అంటే అర్థకామాలు పురుషార్థాలే కావు ఆ భాషలే తప్ప ఏదో ఆ ధర్మార్థకామంలో ధర్మంతో తోడుగా ఉంటే అర్థకామాలకి పురుషార్థత్వం ఉంటుంది తప్ప మీరు ధర్మాన్ని పక్కన పెట్టేసి ఆ మోక్షాన్ని కూడా పక్కన పెట్టేస్తే అర్థకామాలు వీడిని భ్రష్ణ్ణి చేస్తాయి తప్ప ఉపకరించాలి కాబట్టి వీరికే బ్రాహ్మణ ద్వేషం పెట్టుకోవడం బ్రాహ్మణుణ్ణి మనం కావలసిన విధంగా వినియోగించుకుంటే అయిపోతుంది ఇంతకీ ఇవన్నీ ఈ నామాలన్నీ కూడా కల్పితములే ఆత్మస్వరూపము ఒక్కటి అని తెలుసుకుంటే మీరు ధర్మపురుషార్థాన్ని సాధించుకోవచ్చు మోక్ష కూడా సాధించుకోవచ్చు అక్కడ బ్రాహ్మణ అనే పదం వచ్చింది కాబట్టి అలా చెప్పాను ఇప్పుడు బ్రాహ్మణ అనే పదం తీసేసి క్షత్రియ అనే పదం పెట్టుకుంటే అదే అంతే క్షత్రియులు కొంతమందికి ఇష్టం ఉండదు